యి రాహుధా అన్నది శ్రుతివాక్యం సత్యొక్కటి విభుధులైన విప్రులు లుగా చెప్పారు ఈ కలియుగంలో ఏగురు విప్రా బాంతి అన్న వాక్యం సద్గురు ఒక్కడే విప్రులు వివిధ రకాలుగా చెప్పారు ఆర్తిని తీర్చే కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య ఈ కలియుగానికి గురువు అని చెప్తారు విజ్ఞులు గురుం గణపతి రూపేణ దైవం మానుష అన్న అక్షర సత్యానికి నడిచే నిర్వచనంలా మన మధ్య తిరుగుతూ మన జీవితాలను సన్మార్గంలో పెట్టాలని తన జీవిత కాలంలో నిస్వార్థ ప్రయత్నం చేసిన ఆధ్యాత్మిక శిఖరం గురువు లేని శిష్యులు శిష్యులు లేని గురువు మనందరం భక్తితో స్వామి అని పిలుచుకునే శ్రీ సత్యసాయిబాబా గురుతత్వ స్వరూపమైన స్వామి తత్వాన్ని అక్షరబద్దం చేయడం అంటే ఆకాశాన్ని అద్దంలో చూపే సాహసం చేయడమే గురుతత్వం తెలియక మూఢులు అటు ఇటు దిక్కుతో గురువు నీ గురువు అని ద్వైత భావంతో వితండ చేస్తుంటారు మనం సృష్టించుకున్న రూపాలెన్నున్నా దేవుడొక్కడే మనం ఎన్ని రూపాల్లో గురువును చూసినా గురు ఒక్కడే గురుతత్వం ఒక్కటే అందుకే షిరడీ సాయి రూపంలో ఉన్న స్వామి తదనంతరం సత్య సాయి అయ్యారు ఈ మహత్తర గురుతత్వ రహస్యాన్ని నిత్య సత్యాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి తెలియచేసిన అపూర్వమైన అపురూపమైన గీత గురు నారాయణుడు నరుడికి బోధించినది భగవద్గీత అయితే పరమశివుడు పార్వతికి బోధించింది గురుగీత మహాభారత యుద్దం మధ్యలో అశేష జనవాహిని చూసి దిగాలు పడిపోయిన నరుడికి కర్తవ్య బోధనగా సద్య స్పూర్తినిస్తూ జీవన ధర్మ సాధనగా కర్త కర్మ క్రియా అన్నింటికీ తానేనంటూ నారాయణుడు బోధించినది భగవద్గీత అయితే సాక్షాత్తు సదాశివుడు జగన్మాత పార్వతికి గురుతత్వ రహస్యాలను వివరిస్తూ బోధించినది కృష్ణం వందే జగద్గురు అన్న శివాయ విష్ణురూపాయ శివ రూపాయ శివస్ హృదయం విష్ణోర్ విష్ణో శివ అన్న అద్వైత స్వరూప నిరూపణకు అక్షర రూపాలే జీవుడికి దేవుడికి ఇహానికి పరానికి మధ్య వారధి భవబంధ విమోచనకు సారధి ముముక్షువులైన సాధకుల తలరాతలు మార్చే తత్వరహస్యాల గీత గురుగీత ఈ గురుగీతలో ఉహ్యమైన రహస్యంలా దాగిన గురుతత్వాన్ని ఒకసారి మననం చేసుకునే ప్రయత్నమే ఈ గురుగీత పఠనం వివరణం నా అవగాహనకు మించిన ఈ సాహసయత్నానికి స్వామి అనుమతిని అపార కరుణను శతకోటి నమస్సులతో సవినయంగా అర్థిస్తూ నా శక్తి మేరకు వివరించే చిరు ప్రయత్నం చేస్తాను హంసా పత్రకమర్దివ్యకారణం విశ్వత్కీర్ణమనేక దేహ నిలయనందకం ఆకమండ చినరసం పూర్ణం హ్యనంతం శుభం గురుపదం అంటే హలచేత వ్యాప్తమే ఉన్న దళములు గల దివ్య కమలములతో కూడుకున్నది మూలాధారాది షట్చక్రములందు హంసరూపమై దేదీప్యమానమై ప్రకాశించేది హంసల చేత జీవాత్మ పరమాత్మల రూపముగా అంతటా వ్యాపించి సకల జగత్తుకు కారణమైనది ఏది ఆ గురుపద ప్రపంచమంతయు అమర్చినట్లుగా వ్యాప్తమైంది పరిపూర్ణమైంది సకల దేహాలు ఆధారంగా కలది అనగా సకల ప్రాణులయందు ఉన్నది ఎంతో స్వచ్ఛమై బ్రహ్మానందాన్ని కలిగించేది ఆద్యంతములందు అనేక స్వరూపమై అఖండమై కేవలం చిత్కరసమై ఘనమైనది పరిపూర్ణమైంది నాశనరహితమైంది సర్వమంగళ స్వరూపమైనది ప్రత్యక్షమైన నశించనట్టి స్వరూపము అన్ని రంగులతో అన్ని వర్ణాలతో అకారాది క్షకారాంతం వరకు గల అక్షరాలతో కొడుకు నాకారం గలది సహస్ర మంది ఉండేది సర్వత వ్యాపించినట్టిది శాశ్వతమైనది అంటే సర్వాంతర్యామి శ్రీ గురుపాదార విందాలని ప్రారంభంలో గురుస్థానం అనబడి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఈ గురుగీతని ప్రార్థిస్తున్నాను విశ్వ దేవమమలం నిత్యం పరం నిష్కలం నిత్యోద్బుద్ధ సహస్ర పత్ర కమలే లుప్తాక్షరే మంటే నిత్యానందమయైక నిలయ నిత్యం శివం స్వప్రభం ధ్యాద్ధం సవరం పరాత్ పరతరం స్వచ్ఛందర్వాగమం సమస్త ప్రపంచంలో వ్యాపించిన వాడు ఆదిదేవుడు నిత్యుడు ఆ గురుదేవులు బుద్ధులు ఆది మహాశ్రేష్ఠులైన వాడు ప్రాణ శ్రద్ధ ఆది షోడశ కళలు కూడా నిండుగా ఉన్నవాడు అఖండ స్వరూపుడు ఎప్పుడు కూడా వికసించిన అత్యంత ప్రకాశంగా ఉండే సహస్రదళ పద్మము ఏ అక్షరము లేకున్నది అక్షరం లేదంటే నాశనము లేనిది కేవలం పరమాత్మ స్వరూపమైంది సహస్రార మండపంలో నిత్యానంద స్వరూపమై ఉండేవి ఆ గురు పదాలు ఆ గురువు కేవలం సుఖరూపుడు శాశ్వతుడు హీఈస్ ఆమ్ ఆమ్ ఆమ్ పోర్టెంట్ శివుడు మంగళ స్వరూపం స్వయం ప్రకాశుడు ఆయనకి ఇంకోళ్ళ తోడు అక్కర్లేదు ఇంకో అవసరం లేదు ఆయనే స్వయంగా ప్రకాశమానమై విరాజమానమై ఉంటాడు నిర్మలుడు సర్వవేద స్వరూపుడు అంటే చతుర్వేద స్వరూపుడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ చతుర్వేదాల స్వరూపుడు ఆయన కేవలం జ్ఞానస్వరూపి జ్ఞాన స్వరూపం పరము అంటే ఇహం అంటే ఇహలోకం మన కనిపించే లోకం పరం అంటే విష్ణువాదిలోకజాతం విష్ణులోకం బ్రహ్మలోకం ఈ అన్నిటి లోకాల కూడా ఆయన పరమైనవాడు ఇంకా పైన ఉన్నవాడు హంస కంటే హంస అంటే ఆత్మ హంస అంటే విలక్షణుడైన పరమహంస ఆయన ఆ పరమాత్మని పరమాత్మ స్వరూపమైన ఆ సద్గురుమూర్తిని ధ్యానించుకుంటూ మరిన్ని గురు పద ధ్యానాలను గురు పదాలను స్మరించుకుంటూ గురు భక్తులు శ్రీ గురుదేవుని ధ్యానించాలని ఇక్కడ సాక్షాత్తు సదాశివుడు పార్వతికి బోధిస్తున్నారు ఆ గురు పదాలు ఎంత శ్రేష్టమైనవి పవిత్రమైన ఆ గురు పాదాలు ఎంత శ్రేష్టమైనవో ఇక్కడ శివుడు పార్వతిదేవికి చెప్తున్నారు ఓంకారాఖ్య సింహాసనం సిద్ధాచారేద పఠిణం చంద్రోదయం శాంతంగా ఉంటాయి ఆ గురు ఎలా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఆ గురు పదాలు చూస్తేనే మనస్సంతా ప్రశాంతంగా అయిపోతుంది ఊర్ధ్వాంనాయములనగా శ్రేష్ట లఘు వేదాలు ఉపనిషత్తులు అని అర్థం అనమాట వాటిల్లో ప్రతిపాదించబడిన గురువుకు సాక్షాత్తు పరబ్రహ్మే స్థానం మూడు లోకాల్లో కూడా ఓంకారం అనే సింహాసనం కదా ఓంకారం అంటే ఓమిత్యేక బ్రహ్మ అంటారు ఓంకారంలోనే బ్రహ్మం నిండి ఉన్నది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఒక్క అక్షరం ఓమే సాక్షాత్తు బ్రహ్మస్వరూపం పరబ్రహ్మస్వరూపం త్రిభువనాల్లో కూడా ప్రణవసింహాసనూఢమై ప్రణవం అంటే ఓంకారమే ఓంకార సింహాసన రూఢుడై ఆ గురువు సద్గురు ప్రకాశిస్తూ ఉంటారు సిద్ధుల యొక్క ఆచారాలు ఉన్నవి వేదాల్లో చదివేవి అంటే మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయల షట్చక్రాల్లో కూడా హంసరూపమై సంచరించేది అద్వైతమందు ప్రకాశిస్తూ అగ్ని ఉన్నది గర్భంలో అగ్ని ఉన్నది జ్ఞానాగ్ని రూపమైంది అగ్ని మండలంలో వ్యాపించి ఉన్నది ఏకం ఒకటే అది మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఏకం సత్ ఏకం సద్గురు నిర్మలమైనది పరిపూర్ణమైన కాంతులతో ప్రకాశించేది స్వయం ప్రకాశమైనది చైతన్యమును చంద్రోదయం గలది యోగ శాస్త్రాల్లో జ్ఞానోదయమును చంద్రోదయమని సూర్యోదయంగా వర్ణిస్తారు లేక షడ్చక్రాల్లో చంద్రకాంతితో హంస సంచరిస్తూ ఉంటుందని చెప్తున్నారు జ్ఞాన రూపంలో ఉంటుంది హంస సంచరిస్తూ ఉంటుంది ఆ జ్ఞాన రూపం చైతన్య ప్రకాశంతో ఉంటుంది పరమ శాంతిధామై ఉంటుంది స్వామి సన్నిధిని స్వామి నివాసాన్ని మనందరికీ భూతల స్వర్గమైంది అని కూడా ప్రశాంతి నిలమని అంటాం కదా నిర్వికారమై నిష్కళంకమై నిరంజనమై నిర్గుణమై అఖండ ఆనందరూపమై ఉంటుంది అది అటువంటి శ్రీ గురుదేవుణ్ణి సహస్రార స్వరూపుణ్ణి శ్రీ గురు పాదార విందాలని భజించు ఓ మనస నిరంతరం సేవించు ధ్యానించు అక్కడే నీ మనస్సుని లయం చే అప్పుడే నువ్వే గురుస్వరూపం అయిపోతావు అంటారు సాక్షాత్తు పరమశివులు చైతన్యాత్మకం ఆ గురుతత్వం ఎటువంటిదంటే నిత్య చైతన్యం జ్ఞానాత్మకం జ్ఞానస్వరూపమైంది ఆ గురు పాదార విందాలని మనం నిత్యం స్మరించడం వలన చంద్రోదయం లాగా పరిపూర్ణమైన వెన్నెల వెన్నెల ఉంటుంది పున్నమి వెన్నెల అంతటి పరమశాంతిగా ప్రకాశమానంగా మన జీవితం ఉంటుందని సాక్షాత్తు సదాశివుడు పార్వతీదేవికి ఇక్కడ చెప్తున్నారు ఆ గురు పర హృదయంలో ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి ఎట్టి ఏ స్థితిలో ఉన్నా సరే మెలకుగా ఉన్నా నిద్రపోతున్నా తలుచుకున్నా ప్రయాణం చేస్తున్నా కూడా ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ గురుపాదాలని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండాలి అప్పుడే పరమశాంతి లభిస్తుంది అని సదాశివుడి ఇక్కడ మనకి హామీ ఇస్తున్నారు సద్గురు శాంతం ప్రత్యక్షం శివరూపిణం ప్రత్యక్షంగా మనకు కనపడే సర్వదా మంగళ స్వరూపమైన ఆ గురుస్వరూపాన్ని సకల శుభాలు ఒసగే పరమశివ స్వరూపంగా మనం నిత్యం కోల్చుకోవాలి సహస్రారంలో ఓంకార రూపంలో ఉంటారాయన అక్కడ యోగపీఠాన్ని అధిష్ఠించి అక్కడ పరమాత్ముడు ఉంటారు జీవ బ్రహ్మైక్య యోగ పీఠస్థుడు ముక్తి కాములకు ముముక్షలు ముముక్షులు అంటే సర్వాన్ని త్యజించేవారు ముక్తి తప్ప మరేమి కోరని వాళ్లు నిత్యం సాధనలో మునిగి తేలే వాళ్ళు ఆధ్యాత్మిక సాధనలో పరమ ప్రయోజన కలిగించే నిర్వికల్ప అఖండ జ్ఞానం యొక్క సిద్ధిని ఒసంగేవారు ఎవరంటే సిద్ధినిచ్చేవారు అంటే సాక్షాత్తు గురు పరమ శాంత స్వరూపుడైన ఆ సద్గురుదేవుడికి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ నమస్కరిస్తున్నాను శిరస్సునందు ఆయనకి తెల్ల తామర పుష్పం ఉంటుందట అంటే ధవళ పుండరీకం తెల్లగా తెల్ల మనం మన స్వామి సన్నిధిలో కూడా స్వామి మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అందరూ ధవళ వస్త్రాలు తెల్ల వస్త్రాలు ధరించాలని ఎందుకంటే తెల్లని దుస్తులు వేసుకున్న చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని రంగులున్నా కూడా తెల్ల రంగుకి ధవళ వస్త్రాలకి మన హైందవ సంస్కృతిలో ఉన్న ప్రత్యేకతే వేరు బ్రహ్మరంధ్రం తెరవబడం వలన పరిశుద్ధమైన జ్ఞాన తేజస్తు ఉంటారట సాక్షాత్తు గురువులు రెండు కళ్ళు ప్రపంచానికి మొత్తానికి తేజస్సునిచ్చేంత కాంతితో ఉంటాయిట అంటే ఆ రెండు కళ్ళు కూడా జ్ఞాన విజ్ఞాన నేత్రాలు రెండు చేతులు కలవాడు ఆ సద్గురు ధర్మాన్ని మోక్షాన్ని రెండు చేతులతో ఆయన ఏం బోధిస్తారంటే ఒక చేత్తో ధర్మాన్ని ఒక చేత్తో మోక్షాన్ని ఎలా గ్రహించాలా బోధిస్తూ ఉంటారట భక్తులైన శ్రేష్ఠులకి మృత్యు భయం లేకుండా చేసేంత మహత్తరమైన మహిమాన్వితులైన గురువులు అయన ఆయన తత్వాన్ని బోధించి అభయప్రదానం చేస్తారు అంటే సంసార దుఃఖాలతో భయపడుకున్నాయన అని ప్రతిక్షణం అభయాన్నిస్తూ గురువు భక్తుల్ని కాపాడుతూ ఉంటారు పరమశాంత స్వరూపుడు ఆయన సద్గురుమూర్తిని బ్రహ్మ ముహూర్తాన్నే లేచి గురుమంత్రోచ్చారణతో సభక్తికంగా గురుమంత్రాన్ని జపిస్తూ స్మరిస్తూ నిద్రలేవాలని సదాశివులు ఇక్కడ తదేక ధ్యానంతో ఉండాలట ఎప్పుడు మననం చేసుకుంటూ స్మరణం మననం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ నిరంతరం మననం చేసుకుంటూ ఆ గురు స్వరూపాన్ని మనం నిత్యం మననం చేసుకోవాలని సదాశివుడు ఇక్కడ చెప్తున్నారు ఇంకా ధ్యానం ఏ విధంగా చేయాలి ఏ విధంగా గురు ధ్యానం చేస్తే మనకి గురువు పట్ల మనసు లగ్నం అవుతుంది గురువు మీద గురి కుదురుతుంది మనం గురి కుదుర్చుకోవాల్సినది ఈ ప్రపంచంలో ఏమైనా ఉంటే అది గురు గురుపదములు మాత్రమే ప్రసన్నీ స్వమూర్ధని నిర్మలమైన వదనం ఎంతో ప్రశాంతంగా నిర్మలం అంటే నిర్మలత్వం మూర్తి భవించిన నిర్మలత్వం ముఖారవిందం కళ్ళు ప్రసన్నంగా ఉంటారు ఆయన చూడగానే మనసులో ఉన్న ఎటువంటి క్లేశాలు కష్టాలు కూడా అన్నీ తొలగిపోతాయి బై స్వరూపం చూడగానే మనశ్శాంతి కలుగుతోంది సర్వదేవమయుడు సకల దేవస్వరూపుడు సద్గురువు అటువంటి సద్గురువుని నిరంతరం స్మరించాలి గురుదేవుని పాద ఉదక ధార పాదాల్లోని పడే ధార పాదోదకం అంటే గురు పాద జలం గురు పాదాల్లోంచి పుట్టిన జలాన్ని శిరస్సునందు చల్లుకోవాలట అనగా తన చిరని మీద గురుదేవుని పాదతీర్థాలని ధారగా పోసుకోవాలందుకనే ఇందులో ఏమన్నారంటే తత్పాదోదజాధార నితంతి స్వమూర్ధని మన తల మీద ధారగా నీళ్లు పోసుకోవాలంటే అలా అనుకుంటే మనం భక్తితో అనంతపురం వెళ్లి స్నానం చేస్తే చాలు స్వామిని తలుచుకుంది ముక్తి లభిస్తుంది ప్రశాంతి లేవు ముందు దర్శనం అవుతుంది మరి అలా చేస్తే ఏమిటయ్యా మనకేంటే మన మానవ జాతికి ఎప్పుడు కూడా ఒక ఆసక్తి ఉంటుంది అలా చేస్తానయ్యా నాకేంటి అది కూడా సాక్షాత్ శివుడు చెప్తున్నాడు తయాక్షాళయే దేహే ఎంతర్బాహ్య గతం మలం తత్క్షణాద్రజో భూయతే స్ఫటికోప మూర్ధస్థానంలో ఉన్న గురుపాద జలధార చేత బాహ్యాభ్యంతరముల ఉన్న మాలిన్యాన్ని కడిగి వేస్తుంది సో బాహ్యాభ్యంతర శుచి అంటాం కదా మనం బాహ్యంలో అభ్యంతర స్థానాల్లో ఉన్నవన్నీ అంత మాలిన్యాన్ని కూడా కడిగివేస్తాయి ఆ గురుపాద జలం అందుచే సకల ఇంద్రియాలని మాలిన్యరహితంగా చేసుకోవాలంటే ఆ గురుపాద జలం తప్పితే మరొక దిక్కు లేదు పరిశుభ్రంగా పవిత్రములై మన సర్వ దేహం మొత్తం కూడా నిర్మాల్యంగా నిర్మలంగా తయారవుతుంది మనస్సును సకల పాపాలు నశించి వృత్తిశూన్యం అవుతుంట వృత్తిశూన్యం అవడం అంటే ఒక ఆచరణకి ప్రేరణ ఆలోచన ఒక ఆలోచన రాగానే మనకి ఏదైనా పని చేయాలనిపిస్తుంది ఇనిషియేటివ్ మానవ నాగరికంతా కూడా మనిషి ఒక మనిషి చొరవ తీసుకోవడం వల్లనే ముందుకెళ్ళింది ఏ వృత్తి లేకుండా వృత్తి రాహిత్యం ఈ పని చెయ్యాలి అనిపించదు ఆ పని చెయ్యాలనిపించదు ఫలితాన్ని ఇచ్చే ఏ పని కూడా చెయ్యాలనిపించదు అంటే నిష్క్రియాపరత్వం అలవడుతుంది ఏ ఫలితాన్ని ఆశించకుండా పని చేసే అద్భుతమైన శక్తి అలవడుతుంది అందుచే ఆ గురుదేవుని పరమ భక్తుడు ఎలా ఉండాలంటే సకల పాప నిర్ముక్తుడై ఉండాలి అలా ఉండాలంటే ఆ గురు పదాలని పట్టుకోవాలి నిస్సంకల్పుడై సంకల్ప వికల్పాలకి అతీతంగా ఉండాలి నేను ఈ సంకల్పం చేశాను నాకు ఈ పని కావాలి ఇది వికల్పం అవలేదు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది ఇవన్నీ ఎందుకు ఏ పని చేయకుండా ఉంటే మన సంసారం నిత్య నైమిత్తక వ్యవహారాలని ఎలా నడుస్తాయి పని చెయ్యాలి కాని ఫలితానికి అతీతంగా ఫలితం మొత్తం ఆ గురు సమర్పిస్తూ మనం చెయ్యాలని ఇక్కడ శివుడు చెప్తున్నాడు ఎలా ఉండాలంట మనం పరిశుద్ధమైన స్ఫటికంలా ఉండాలి తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి చెప్పుట సులభం చేయట కష్టం ఆయనకే సదాశివుడు చెప్పేశాడు కానీ ఇవన్నీ కూడా మనం గురువు అనుగ్రహం ఉంటే సాధించడం కష్టం ఏమీ కాదు అని మళ్లీ మళ్లీ మనందరికీ భక్తులందరికీ కూడా హామీ ఇవ్వడమే ఇక్కడ శివుడు యొక్క ఉద్దేశ్యం స్ఫటికం అంటే ఈ విషయాన్ని ్రహించాలి ఏ విషయం స్ఫటికం దాసాని పుష్పం యొక్క సంపర్కాంచే ఎర్ర రంగులో ఉంటుందిట స్పటికం మొదట్లో తొలుత తర్వాత ఆ పుష్పాన్ని తీసివేస్తే యథాప్రకారంగా స్వచ్ఛంగా తెల్లగా వెలుగుతుందట అట్లే ఆత్మ ఎప్పుడు కూడా రజోగుణంతో ఉంటుంది రక్తమై ఉంటుందిట రజోగుణం అంటే సత్వ రజస్తమోగుణాలు రజోగుణంతో ఉంటుంది ఎప్పుడు ఊబికి ఉబికి పడుతూ ఉంటుంది అనమాట ఉంటుంది అప్పుడు గురు పాదోదంతో పాదోదకంతో ఆ మనస్సుని కడిగితే ఆ మనస్సు పరిశుద్ధం అవుతుంది ఆ పరిశుద్ధాత్ముడైన మనస్సుతో ఉన్న ఆ గురు భక్తుడు గురువు యొక్క అనుగ్రహంతో నిర్మల జ్ఞాన తేజస్సుతో గురువు శిష్యుడు ఇద్దరు కూడా ఒకేలా ప్రకాశిస్తూ ఉంటారు అప్పుడు గురువుకి శిష్యుడికి అభేదం ఉంటుంది అంటే ఇద్దరు వేరువేరు కాదు ఇద్దరు ఒకటి అయిపోతారు తీర్థాని దక్షిణే పాదే వేదాంత కుడి పాదంలో సమస్త తీర్థాలు ఉంటాయి సకల వేదాలు గురుదేవుల ముఖార విందల్లో ఉంటాయి స్వామి మాట్లాడుతుంటే మనకి ఎలా అనిపిస్తుంది అలా ధారగా ప్రవాహంలా అసలు ఫుల్ స్టాప్ కామా లేకుండా స్వామి అలా మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ముఖ్యంగా స్వామి ప్రవచనాలు ఇచ్చేటప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు స్పష్టంగా నెమ్మదిగా ఎదుటివాళ్లకి ముఖాముఖీలో ఉన్నప్పుడు చక్కగా మాట్లాడతారు స్వామి చక్కని మెల్లని గొంతుతో కానీ ప్రవచనాలు చెప్పేటప్పుడు మాత్రం చివరిలో కూర్చున్న భక్తుడు కూడా వినపడేట్టు స్పష్టంగా విస్పష్టంగా మాట్లాడతారు సాక్షాత్తు వేదాలు స్వామి నోట్లోంచి అలా ప్రవహిస్తున్నాయా అక్షర ప్రవాహమని వెలువడుతున్నాయా అనిపిస్తుంది మనకి అంటే ఆ గురుదేవుని పాదం సోకి ఆ సకల తీర్థాల స్నాన పుణ్యం కూడా భక్తులకి కలుగుతుంది స్వామి అలా లైన్ లో వెళుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా స్వామి పాదాలని తాకాలని ఎంత కుతూహలంగా ముందు ముందుకు వచ్చేస్తూ ఉంటారు కాని స్వామి అలాగే వాళ్ళని కళ్లతోనే వారిస్తూ వాళ్ళ మీద పడకుండా చుట్టుపక్కలన్న స్వయం సేవకులు కూడా వాళ్ల దగ్గరికి రాకుండా అవన్నీ చూస్తూ ఎంత చక్కగా మనం ఎన్నో సార్లు ప్రత్యక్షంగా చూసాం వీడియోల్లో కూడా చూసాం ఎంత క్రమశిక్షణతో స్వామి వాళ్ల ముందు నుంచి వెళ్తూ ఉంటారో వాళ్లందరికీ అందుబాటులో ఉండి వాళ్ల కోరికల్ని తీర్చాలన్న సదుద్దేశంతో అందుకని ఆయన పాదాలని తాకితే చాలు సమస్త తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని భక్తులు అంత ఉత్సాహంతో స్వామివారి పాదాలను తాకాలని ముందుకు దూకుతూ ఉంటారు అంటే స్వామి వాక్యాలన్నీ కూడా వేదస్వరూప స్వరూపాలు స్వామి అంటే నా ఉద్దేశం ఇక్కడ సాక్షాత్తు గురు గురుస్వరూపమైన శ్రీ సత్యసాయి బాబా వారు అట్టి సమస్తాన్ని తీర్థంగా చేసేది స్వామి పాదం పరమ పవిత్రమైంది సకల వేదస్వరూపులు గురువులు జ్ఞానమూర్తి గురు పరమాత్మ యథార్థంగా గురుస్వరూపం స్వామి మూర్తిభవించిన గురుస్వరూపం అటువంటి స్వరూపాన్ని స్తుస్తూ ధ్యానిస్తూ పూజించాలి సేవించాలి స్మరించాలి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అన్నారు ఇటువంటి శ్రవణం వినడం ద్వారా గురునామం వినడం ద్వారా కీర్తనం చేయడం ద్వారా పాదసేవనం చేయడం ద్వారా అన్ని విధాలుగా నవ భక్తులతో అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అచ్చన చేయాలి వందనం చేయాలి వినయంతో స్వభక్తికంగా దాస్యం చేయాలి సేవ స్వామి అన్యధా శరణం నాస్తి నీ స్మరణ మాకు ఆస్తి అని శరణాగతి పొంది స్వామి సన్నిధిలో తదే అదే దృష్టితో అన్యథాశరణం నాస్తి నీ స్మరణే మాకు ఆస్తి స్వామి అన్న ప్రతి క్షణం నిరంతర తపనతో మననం చేసుకుంటూ గురుపాదాలని గురువుని స్మరించాలి అని గురుతత్వాన్ని ఇక్కడ మనకి సదాశివులు ఉపదేశిస్తున్నారు సహస్ర దళ పంకజే సకల సీత రశ్మి ప్రభం వరాభయక రాంబుజం విమల గంధ పుష్పాంబరం ప్రసన్న వదనే క్షణం సకల దేవతా దేవతారూపిణం స్మరే చిరసి హంసగం తిదాన పూర్వం గురుం అది సహస్రంలో స్వామి సీతధాముడై ఉంటాట మనం మీరు నెత్తి మీద మధ్యలో ఇలా అరచేయి పెట్టుకోండి పెట్టుకుంటే వేడిగా అనిపిస్తుంది కొంచెం గోరువెచ్చగా అనిపిస్తుంది కానీ మీరు సాధన చేస్తూ స్వామి అనుగ్రహంతో అలా ముందుకు వెళ్తూ ఉంటే కొన్నాళ్ళకి అక్కడ చల్లగా అనిపిస్తుంది చల్లగా అనిపించిందంటే అది నిజంగా భ్రమే ఎందుకంటే మనం సాధనలో ముందుకు వెళ్తున్నాం అనుగ్రహం స్వామి అనుగ్రహం అని అనిపించాలన్నా కూడా ముందు భక్తి వినయం శ్రద్ధ సహనం ఉండాలి అప్పుడే మనకు తెలుస్తుంది లేకపోతే మాడు మీద ఎప్పుడు వేడిగానే ఉంటుంది సమ్మర్ లాగా ఉంటుంది వేడి వేడిగా ఉంటుంది అంతే ని సహస్రాలల్లో సాక్షాత్తు సద్గురువు సీతాముడై ఉంటాడు సీతధాముడై ఉంటాడు పరమశాంతి స్వరూపుడై పరిశుద్ధమైన చంద్రకాంతి నిర్మలమైన వెన్నెల పున్నం వెన్నెల ఒకసారి చూడండి కొంచెం కవితాత్మకమైన హృదయం ఉండాల్సిన అవసరం లేదు వీడు కవి అయితేనే నా మీద కవిత్వం రాస్తాడు అప్పుడే వీడికి వెన్నెలలా చంద్ర అందిస్తాను అని చందమాహం చందమాహమ అనుకోడు కవి అయినా కాకపోయినా ఎంత మూర్ఖుడికైనా మహాదేవుడికైనా ఎంతటి మామూలు మహానుభావుడికైనా మామూలు మనిషికైనా చంద్రుడి వెన్నెల ఇచ్చే శీతల శీతలమైన ఆ భావన ఒకేలా ఉంటుంది సకల దోషాలు నశింపజేసి ఎప్పుడు విరాజిల్లుతూ ఉంటాట విరాజమానమై ఉంటారు స్వామి యొక్క దర్బారు చూడండి స్వామి అక్కడ కూర్చుంటారు కొన్ని వేల మంది స్వామి ముందు ఉంటారు అక్కడ స్వామి ఉన్నారు ముందు జనాలు ఉన్నారు అంటే ఎలా ఉంటుంది బాగుంటుంది విరాజమానమై ఉంటుంది స్వామి ఎలా ఉంటారు విరాజమానమై ఉంటారు విరాజుల్లుతూ ఉంటారు ఊరికి అక్కడ ఉన్నారండి ఏం జరిగింది అక్కడ మీరు వెళ్ళినప్పుడు పత్తికి వెళ్ళినప్పుడు ఏం జరగలేదు స్వామి అక్కడ కూర్చున్నారు ఎదురున్న మేము కూర్చున్నాం అంతే అంటారు అంతేనా మనకేమనిపిస్తుంది అంతేనా జరిగింది కాదు స్వామి అక్కడ విరాజమానమే ఉన్నారు దగ్ధ దేగీయమానంగా ప్రపంచం మొత్తానికి దర్శనమిస్తూ ఉన్నారు అది ఎలా ఉంటుంది అమృత స్వరూపమైన స్వామి దర్శనమిస్తుంటే పరమ భక్తుల కొరకు అభయహస్తంలో కమలం ధరించి ఉంటారట గురు ఎలా ఉంటారు కమలం ధరించు నిర్మల గంధ పుష్పాలను ఉంటారట అక్కడ పరిశుద్ధంగా గంధ పరిశుద్ధ అంతఃకరణతో గురువు అక్కడ భక్తుల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారట జ్ఞానమాధుర్యంతో ఉంటారట స్వామి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది మాధుర్యం అలా ప్రవహిస్తూ ఉంటుంది తేనె వాకలై ప్రవహించినట్టు ఉంటుంది అబ్బాయి ఇంకాసేపు స్వామి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది ఇంగ్లీష్లో వినేవాళ్ళకైనా తెలుగులో వినే వినేవాళ్ళకైనా జ్ఞాన మాధుర్యం అలా పరిగెడుతూ ఉంటుంది పరిశుద్ధ ముఖ పద్మనైన పద్మాలు ఉంటాయి అంత ప్రశాంతంగా పరిశుద్ధంగా స్వామి వదనం చూస్తే ఎంతో ప్రశాంతంగా మనకు అనిపిస్తుంది సుప్రసన్నుడు సకల దేవస్వరూపుడు సకల దేవతా స్వరూపుడు స్వామి అంటే ఏకం సద్ విప్రా బావదంతి ఏకం సద్గురు విప్రా బ సకల దేవతా స్వరూపుడు సకల సద్గురు స్వరూపుడు స్వామి సన్నిధికి రాని గురువు లేడు ఏ మఠం కానివ్వండి ఏ పీఠం కానివ్వండి మన తెలిసిన విషయమే శంకరాచార్యుల వారి దగ్గర నుంచి పీఠాధిపతుల దగ్గర నుంచి మామూలు మఠాలు నిర్వహించే సాధు సత్పురుషుల దాకా వేద పండితులు సమస్త అన్ని రకాల విద్యలు చదువుకున్న వాళ్ళు ఆధునిక శాస్త్రాలు సైన్స్ ఆంథ్రపాలజీ ఆస్ట్రాలజీ ఎన్ని శాస్త్రాలు చదువుకున్న వాళ్ళైనా కూడా స్వామి ముందు వినయంగా ఎందుకంటే స్వామి సాక్షాత్తు ఒక నడిచే విశ్వవిద్యాలయం విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీడియా సమస్త వేదాలే కాదు ఆధునిక ఆధ్యాత్మిక విజ్ఞాన వికాసాలు మూర్తి భవించిన స్వామి అటువంటి గురువు గురువుని ఎలా స్మరించాలి మంత్రపూర్వకంగా స్మరించాలి సర్వమంత్ర శ్రేష్టం అసలు గు రూ అనే రెండక్షాలే మంత్రం ఆ మంత్రాన్ని జపిస్తూ ఎప్పుడు గురువుని ఇప్పటి వరకు విధంగా ఈ శ్లోకాల్లో తెలిపిన విధంగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ధ్యానించాలి ఓం శ్రీ సాయి గణపతి దైవం మానుష రూపేణ గురుం గణపతి రూపేణ దం మా గూ ూపేణ ఆ సాయి రామ నిరతము స్మరణ సాయి నిరతము స్మరణ మానుష రూపేణ నడిచే కరుణ మానుష రూపేణ నడిచేకరుణాగతి ఆదిగరువు ఆదత్తాత్రేయులు ఆదిగరువు ఆదత్ ేయులు నిరుపమగరువు నిత్యానందరుపమగరువు సాయినాధులు అనుపమ గురువు సత్య సాయి సతతము పలుకుము సాీ ప్రణతులు గణపతి దైవం మానుష గురుం గణపతి రూపేణ ఆ ఇలలో లోన ఇంగ్ టింగ్ గవు సాయి సాధకుల ఇల లో ఇవు సాధక కామధేను స్వార్ధమ మనర్ధమనే సాయినా స్వార్ధ మనర్ధ మే సాయి నాధులు మన పరమాధ మన గురుదేవులు పరమార్ధ మే కదా మన గురు గణపతి రూపీనా దైవం దం మానుషేణ గురుం గణపతి సాయినా మే నిరతము స్మరణ సాయినా నిరతము స్మరణ మానుషేణ నడిచేకరుణ మానుష రూపేణ నడిచేకరుణాగతి ఆ ఓం శ్రీ సాయి రామ్